రినా కవి కవీనాపమ్రవస్తమం జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పద శ్రవంగన్నోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యవా వందే గిరుపరం పరా అవస్థితేకాశకృత్స్ అది మొదలుపెట్టాలి అది కూడా అయింది కొంత నచ్చ తేజప్రభూతీనాం సృష్టౌ దీవ్య పృథక్ అది చెప్పలేదు మంత్రవర్ణశ సర్వాణి రూపాన్ని విచిత్ర ధీర నామాన్ని కృత అభివదన్యదాస్వ్యాతీయక ఆ మంత్రం చాలా గొప్ప మంత్రం ఈ నామరూపములను అన్నింటినీ సృష్టించి వాటికి వేరు వేరు పేర్లు పెట్టి ఆ పేర్లని పలుకుతూ ఉన్నాడు అని ఎవరు ఈశ్వరుడు ఉన్నాడు మరి ఎక్కడున్నాడు ఈశ్వరుడు నామరూపాలన్నింటినీ సృష్టించి వాటిని అన్నింటినీ పలుకుతో ఎక్కడున్నాడు చూపించండి ఏదైనా టెంపుల్లో ఉన్నాడా లేకపోతే హిమాలయాల్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడో చూపించండి పాయింట్ అర్థమైందా ఇప్పుడు హనుమంతుడు ఒకసారిలో ఒకటి కప్పుడు రామనామాన్ని చెప్పిస్తూ ఉన్నాడు ఎక్కడున్నాడు చూపించి ఎక్కడ ఉన్నాడు అంటే నారాయణాశ్రమం వెళ్ళి దారిలో ఉన్నాడు ఇప్పుడు నారాయణాశ్రమం వెళ్ళాలంటే అది ఎదుర మధ్య వయసులో ఉండగా మాట విన్నా అనుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు మనలో ఇప్పుడు మన యంగ్ పీపుల్ కొంతమంది ఏమైనా ప్రయత్నం చేయాలి మన వల్ల అవ్వదు ఇంకా నేను పుప్పాల గారు అవుట్ క్వశ్చన్ ఎందుకు ఇక నారాయణ ఆశ్రమేమి దానికి చాలా కష్టపడాలి తీరా అక్కడికి వెళ్ళాక నిన్నటిదాకా ఉండి వాడు ఇవాళ కనపడ్డా మానేశాడు అంటాడు అసలు దేవుడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు చూపించరు ఇవన్నీ నామరూపాలన్నింటినీ సృష్టించి వాటి పేర్లు పెట్టి రూపాలని సృష్టించి పేర్లు పెట్టి ఆ పేర్లని పలుకుతూ ఉన్నాడు ఏ ఎక్కడున్నాడు చూపించి అదే ఎక్కడ ఉండడం ప్రతి మనిషిలోనూ అలాగే ఉన్నాడు అదే ఆ మంత్రం అలాగే ఉన్నాడు అంటే ఇప్పుడు మీలో ఉన్నాడు నాలో మీరేం చేస్తున్నారు నామరూపాలను సృష్టించుకుని వాటిని పలుకుంటూ బతికేస్తున్నారా లేదా ఇప్పుడు నేనైనా అంతే నామరూపాలను సృష్టి ఇప్పుడు సన్యాసానికి ముందు ఒక రక నామరూపాలు ఉంటే అవి బాగులేమని అవన్నీ వదిలిపెట్టేసి కొత్త నామరూపాలను సృష్టించుకుని నేను కాలక్షేపం చేసేస్తున్నాను మనిషి అన్నవాడు అలాగే ఉన్నాడు ఏవో నామరూపాలను కల్పించుకోవటమో వాటిని పలుక్కుంటూ బతికేస్తూ ఉంటాము ఆ జీవుడు రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు కాశీకృష్ణ మతం యొక్క సార సారిమైన ఉపదేశం ఏమిటంటే విజ్ఞానాత్మ రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు మహారాజు బిచ్చగాడి వేషం వేసుకుని కూర్చొని ఉన్నాడు అక్కడ అలాగా అది కాశీకృష్ణ మతం మహారాజులో దేవుళ్ళు చిన్న వికారం వచ్చి బిచ్చగా జీవుడు వచ్చాడు అన్నది ఒకటి వికారం వచ్చి జీవుడు వచ్చాడు వికారం అంటే మార్పు రావడం పాలల్లో వికారం వచ్చి పెరుగు వచ్చినట్టుగా అంటే మొత్తం పాలంతా పెరిగి అయిపోతుంది కానీ ఇక్కడ అలా కాదు మొత్తం దేవుడు అలా ఉండే ఓపెసరంతా దేవుడిలో వికారం వచ్చి జీవుడు మరి ఇంతమంది జీవుడు అలా వస్తే ఇంకా దేవుడు ఖర్చు సరే ఆ మతం అలా ఉంటుంది దేవుడు ఖర్చు అయిపోడు ఉంటాడు సో అది ఒక మతం ఇంకో మతం ఏమిటి వీడు జీవుడు జీవుడే దేవుడు దేవుడే ప్రస్తుతానికి భేదమే కానీ భవిష్యత్తులో ఈ జీవుడు దేవుడు అయిపోతాడు వీడు జీవుడే భిన్నుడే వికారం కాదేం కాదు భిన్నుడే అని ఇంకో మతం మతానికి మతాల్లో భేదం సూక్ష్మంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు భేదాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు శృతి అభేదం వైపు తోస్తూ ఉంటుంది శృతి యొక్క ఆ త్రోపుడు ఆ ఎంఫసిస్ దాన్ని పూర్తిగా విస్మరించడం చేతకాలేదు ఋషులకు ఈ ఆయా ఇంతకు ముందున్న మహాత్ములకు ఆధునిక కాలం ఆచార్యులైతే శుభ్రంగా దాన్ని పక్కన పెట్టేసి తమకు తోచింది చెప్పుకుంటూ పోతారు ఆధునిక కాలంలో శృతి అవే శృతి ఈజ్ ఏ డెడ్ లెటర్ ఎవరికీ శృతి అక్కర్లేదు వీళ్ళు పెట్టుకున్న కథలే తప్ప శృతి ఎవరికీ అక్కర్లేదు కానీ పాపం వెళ్ళి ఆశ్మరత్డు కా ఔడు లోమి వీళ్ళు ఉన్నారే కొంచెం భక్తి అవేమో అద్వైతం అద్వైతం వీళ్ళు తోస్తూ ఉంటాయి తెలుసుకో అద్వైతం తెలుసుకో అని కానీ వీడికి ద్వైత కండిషనింగ్ ఉంటుంది అటు కండిషన్లు దాటలేకపోతాడు అవిద్య ఆ శృతిని అది వీడిని పుష్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని దాన్ని కలిపి ముడివేసుకునేటువంటి ఇంటర్మీడియట్ మార్గాన్ని వాళ్ళు వెతుక్కున్నారు ఆధునిక కాలంలో శృతిని డెడ్ లెటర్ కింద కన్వర్ట్ చేసి పారేసి అహంబ్రహ్మాస్మి లేదు తత్వమశీ అవన్నీ కూడా డెడ్ లెటర్సే నేను వేరు నువ్వు వేరు నా కులం వేరు నీ కులం వేరు ఇంతే ఉంది ఇట్ ఈజ్ ఎ శృతి ఈజ్ డెడ్ లెటర్ అలా చేసేసిన వాళ్ళు ఆధునిక దానికే కలి అని పేరు పాపం వీళ్ళకి ఇంకా కలి యొక్క దోషం లేదు వాళ్ళలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ శృతి చే బోధింపబడే ద్వైతాన్ని తమ కండిషనింగ్ ద్వైతాన్ని విడిచిపెట్టలేక అలాగా రెండింటికి కలిపి ముడి వేసుకుంటూ సంతాలు ఎలాగంటే ఇప్పుడు కొడుకు చెప్పండి మతం యొక్క కండిషనింగ్ అలాంటిది నాట్ వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు రియలైజ్ చేయలేదు మళ్ళీ దేహ టు కమ్ బ్యాక్ ఆ పట్టుకుంటే ఇంకా మళ్ళీ దేహ టు బ్యాక్ కాబట్టి వాళ్ళు తెలుసుకోలేకపోయినారు సో ఆధునిక కాలంలో కూడా మీరు చూడండి ఇప్పుడు కొడుకుంటాడు ఉమ్మడి కుటుంబంలో ఇటువైపు భార్యని కాదని లేడు అటు తల్లిదండ్రులని కాదని లేడు ఏదో అలాగ ఇటో కొంత ఇటో కొంత ఇటు కొంత ఒబ్లేస్ చేస్తాడు అటు కొంత ఒబ్లేస్ చేస్తాడు మధ్యలో అలా ముళ్ళు పెట్టుకుంటూ ఒక బతుకుతాడు పూర్వకాలంలో అలా ఉండి ఇది దేర్ ఈజ్ నో అటర్నేటివ్ ఇప్పుడైతే ఆల్టర్నేటివ్స్ వచ్చాయి అప్పుడు దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ దే హెవ్ టు లీవ్ టు కదా ఇప్పుడైతే వీళ్ళ దారిని వీళ్ళు వెళ్తారు వాడి దారిని వాళ్ళు ఉంటారు మీకు లేదు అప్పుడు అలాగే లేదు వీళ్ళు అలాంటి వాళ్ళు అటు అద్వైతాన్ని వదులుకోలేరు ఇటు ద్వైతం కంట మతం బాగా ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మీరు దేవాలయంలో కూర్చుని రోజు కళ్యాణమనో లేకపోతే మరోటనో సేవనో ఏదో చేయించి అలాగో సంవత్సరం అయిన తర్వాత అద్వైతం మాట్లాడాలంటే కష్టం అవుతుందండి ఆ వాసన గట్టిగా పట్టేస్తుంది అంచేతనే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్టానం రోజు మీరు ద్వైతపూర్వకమైనటువంటి కర్మ ఉపాసనలని ప్రమోట్ చేసుకుంటూ అప్పుడప్పుడు అద్వైతం మాట్లాడితే ఎలాగే దట్ నోన్ జల్ ఎనీవే ఇట్ మే నాట్ బి సో ఆల్ ది టైం ఇప్పుడు రామకృష్ణ లాంటి వారు శ్రీరామకృష్ణ బ్రహ్మోత్సవంలోని వాళ్ళలో అటువంటి వైరుధ్యం లేదు దానికి చాలా పెద్ద వివేకం అవసరం ఉంటుంది కానీ అటువంటి వివేకం పూర్తిగా ఉద్బుద్ధము కాని సందర్భాల్లో ఈ ద్వైతాద్వైతవాదులందరూ అలా వచ్చారు అంచేతనే మీరు చూడండి ఈ ఈ కృష్ణుడు గోపికలు రాధ కాన్సె కాంటెక్స్ట్లో హండ్రెడ్ పర్సెంట్ ద్వైతులు గొడవలేదు వాళ్ళు వాళ్ళు ఇంకా దాకా పడిపోతూ ఉంటారు ఆ ప్రవాహంలో హండ్రెడ్ ద్వైతం అని దాన్ని హ్యాండిల్ చేయటం చాలా డిఫికల్ట్ అవుతుంది ఇప్పుడు ఆ కథలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతాయి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థంగా హింసపడుతూ ఉండాలి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే పుషండర్ ది కార్పిరెట్ పుషండర్ ది కార్పిరెట్ అంటే మరి నేను అతిశయోక్తి చేయట్లేదు అసత్యం చెప్పట్లేదు ఐ హ్యావ్ సీన్ పీపుల్ పుషింగ్ ఇట్ అండర్ ది కార్పెట్ ఇప్పుడు భాగవతానికి చేయకొన్ని ఉంటాయి ఆ వ్యాఖ్యానాలు చూస్తే వాటిని ఎవరూ తెలుగు చేయకూడదు అవలా బెటర్ దే రిమైన్ హిడన్ ఇక్కడ వంశేఖరాచార్యుడు ఆయన రాసిన రాసపంచాధ్యా మీద ఆయన రాసినంత ఎవడైనా తెలుగు చేసి పెడితే అందరూ ముక్కు మీద వేలేసుకొని బుగ్గులు నొక్కుకోవాల్సి ఉంటుంది అం చేత రిమైన్స్ అంచేత నాలాంటి పొట్టుగా చూసిన వెంటనే అలా తెలిసిపోతూ ఉంటుంది మీకు ఎప్పుడైనా చూపిస్తా పుస్తకం మీకు సింకా చూపిస్తానన్నాను బుక్ ఒకటే ఇంత దాకా చూపించలేదు అది ఆపన్ వాళ్ళు రాసిన రాతలు చూస్తే ఓర్ వేడు మోహన ఇలాగ రాస్తారా అని అనిపిస్తుంది ఆ ద్వైతంలో పడిపోయేవాడిని మీరు ఎలాగో కాదన్నారు వాడి దే అది వేరే కానీ ఒకవైపు శ్రీకృష్ణుడు గోపితులు రాసలేళ్ళు దాన్ని పట్టుకుంటాడు అద్వైతం ఉంటాడు అలాంటి ఆచార్యులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ద్వైతాద్వైతంలో పడ్డారు ఎందుకంటే ఈ ద్వైతాద్వైతం అద్వైతాన్ని పట్టుకున్నారు కదా అంత టు దట్ ఎక్స్టెంట్ దే ఆర్ గ్రేట్ అద్వైతాన్ని పట్టుకున్నంతవరకు గొప్పవాళ్ళు కానీ ఈ ద్వైతం వాసన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇగో ఇది ఈ ద్వైత వ్యవహారం నుంచి వచ్చింది కాబట్టి మీకు ఆధునిక నేను ఈ చెప్పట్లేదు ఎందుకు ఆధునిక కాలంలో ఇటువంటి కొంతమంది ఆచార్యులు ఏం చేశారంటే ఆ మతము యొక్క ప్రాక్టీస్లో వచ్చిన ద్వైత వాసనకి లొంగిపోయి ఆ శృతి చెప్పే వాక్యాన్ని కాదనలేక అది ముఖం మీద కొట్టినట్టు చెప్తూ ఉంటుంది యు థనాట్ యుదె నాట్ డాడ్జిట్ తత్వమసి అని చెప్తే ఎలా డాడ్జి చేస్తారు సో దాన్ని డాట్జిట్ చేయలేక ద్వైతాద్వైతం అని తెలివితేటలుగా పెట్టారు అదంతా కూడా పాలిటిక్స్ అది తెలుగు తేటలుగా కన్నైవింగ్ అంటారు చూడండి అలా పెట్టారు ద్వైతాద్వైతం ద్వైతాద్వైతం ఎలా కుదురుతుంది సత్యము వస్తువు అయితే ద్వైతం అవుతుంది అయితే అద్వైతం అవుతుంది కానీ ద్వైతాద్వైతం ఎలా అవుతుంది అలా పెట్టారు ఇది ఆధునిక కాలంలో మీకు ఈ ధోరణలు కనపడతాయి అయితే ప్రాచీన కాలంలో ఉండేవి మళ్ళీ ధోరణులు ఆ ధోరణలు గల ఆచార్యులు ఆచార్యుల సన్నివేశం ఇక్కడే మీకు బాగా కనపడుతుంది శంకరులు ఆచార్యుల్ని అవేమీ కానీ వారి సిద్ధాంతం దగ్గరికి వచ్చేప్పటికీ ఆచార్యుల యొక్క అభిప్రాయాన్ని కూడా త్రోసిపుచ్చి చోట త్రోసిపుచ్చుతారు కాబట్టి కాశకృత్సనాచార్యుడు అంటాడు జీవుడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు వెరీస్ వెర్ ఫ్రమ్ యూ గాడ్ దిస్ జీవ దేర్ ఈజ్ నో జీవా అదర్ దాన్ ఈశ్వర కాదండి ఇంకో వీడు జీవుడు ఈశ్వరుడే ఆ వేషం వేసుకుని ఉన్నాడు సర్వాణి రూపాన్ని విచిత్రధీర యదాస్తే ఏ పురుష సూక్తం జీవుడే ఆ వేషం వేసుకుని ఉన్నాడు పాస్పోర్ట్ ఫోటోలో ఒకడు ఉంటాడు వాడెవడు ఒరిజినల్నే పాస్పోర్ట్ ఫోటోలో ఉంటాడు ఆ రకంగా ఆ అపరిచ్ఛిన్నమైన పరమాత్మయే జీవ వేసుకుని ఉన్నాడు అంతేగాని వీడికి వాడికి కొంత భేదం కొంత భేదమనో లేకపోతే భేదమే అనో అలాగంటవి చూడరవు ఇక ఈ విషయాన్ని ప్రతిపాదిస్తూ చాందోజ్యశతుంది చెప్తున్నారు నేజఃప్రభూతీనా సృష్టౌ జీవస్ పృథక్ సృష్టి శ్రుత ఏ పరస్మాదాత్మన అన్య తద్వికారో జీవ సత్ తర్వాత చాంద్రోజ్యాన్ని మీరు గుర్తు చేసుకోండి అంటున్నారా చాందోజ్ఞంలో అక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందంటే పరమాత్మ సత్ సత్ తదైక్షత ఆ సత్ సంకల్పించింది అంటే చేతనమైంది అది సచ్యత అయింది సంకల్పించిందంటే చేతనం అనార్థం పరమాత్మ అంటారు ఆ పరమాత్మ బహుశా అనేకమవుతాను అనుకుని సంకల్పించి తేజస్సుని తత్తేజోస్ృజత తేజస్సుని సృష్టించి తేజస్సు అంటే ఏమిటి పంచభూతాల మోడల్ బాగా తెలుసు కాబట్టి అందరికీ ఆకాశమో వాయువో అగ్ని ఈ మూడింటికి కలిపి తేజస్సు అంటారు ఎందుకంటే తేజస్సు అంటే ప్రకాశము వేడి అది తేజస్సు ప్రకాశము వేడి ప్రకాశము వేడి అంటే వాయువు ఆకాశము ఆ కేటగిరీలో పడిపోతాయి వ్యాపకత్వం అనే లక్షణంలో వేడిని వాయువు మోసం ప్రకాశమును ఆకాశం మోసం పోతుంది కాబట్టి ప్రకాశము వేడి కాంబినేషన్లో వాయువు ఆకాశాన్ని కూడా కలిపేసుకుని ఆకాశ వాయువు అగ్ని కలిపి తేజ పేరు ఇది చాంద్రోగ్య ప్రక్రియ కాబట్టి తేజస్సును సృష్టించాడు అంటే ఆకాశము వాయువు అగ్ని సృష్టించడం అయింది ఆ తర్వాత ఇంకేం చేశాడు మళ్ళీ ఆ ఇక్షత ఆ తేజస్సు నుంచి ఆ తేజస్సు రూపంగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు పరమాత్మ తేజస్సు రూపంగా ఉన్నాడు తేజస్సును సృష్టించాడంటే తననే తేజస్సుగా ప్రకటించుకున్నాడు అని అర్థం తేజస్సు రూపంగా ఉండి ఇప్పుడు ఏం చేశాడు ఆప ఆపహా అసృత అపహా అసృత అప్పులు తర్వాత అన్నం అంటే పృథ్వి అంతే సృష్టి మరి ఈ సృష్టించిన జగత్తులో ఈ దేహాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ దీంట్లో జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆ పరమాత్మయే జీవరూపంగా ప్రవేశించాడు అని చెప్పాడు తప్ప జీవుల్ని సృష్టించాడు అని అక్కడ చెప్పలేదు మరి జీవుల్ని సృష్టించద్దా దేహాలను సృష్టించి ఉద్రేస్తే ఏమైనట్టు జీవులను సృష్టించద్దు జీవుల్ని సృష్టించక్కర్లా ఎందుకని ఆయనే జీవుడు ఆయనే జీవరూపంగా ఉన్నాడు అని చెప్పాడు కాబట్టి పృథివీ అప్పు తేజస్ ఈ మూడు కూడా భగవాను యొక్క వికారములుగా వచ్చాయని అది మీరు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది ద హౌ ఇట్ హ్యాపెండ్ అని అది వర్కౌట్ చేయాలి తప్ప జీవుడు భగవాను నుంచి ఎలా వచ్చాడో అని మీరేం వర్కౌట్ చేయట్లా ఎందుకంటే జీవుడు భగవానుడి నుంచి రాలేదు భగవానుడే జీవుడుగా కనబడుతున్నాడు అని అక్కడ ఉన్న వ్యవస్థలా ఉంది కాబట్టి తేజప్రభృతీనాం సృష్టం తేజప్రభృత్ తేజ్ అన్న వాటి జీవస్య పృథక్ సృష్టి నష్క జీవుడికి వేరే సృష్టి మనకి వినబడదు అక్కడ ఏనా ఒకవేళ జీవుడు కనుక సృష్టింపబడి ఉంటే అదిగో జీవుడు సృష్టింపబడ్డాడు అంతకుముందు లేడు ఇప్పుడు సృష్టింపబడ్డాడు కాబట్టి పరమాత్మ కంటే భిన్నుడు జీవుడు పరమాత్మ యొక్క వికారము కావచ్చు అని మీరు అలాగే దానికి ఏదో వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది పరమాత్మన అన్య తద్వికారా జీవస్యా అసతరాము అన్యుడైనా కావచ్చు అయితే పరమాత్మ ఈ జీవుడికి ఎంతో కొంత సంబంధాన్ని అట్టి ఆయన కారణమైన కార్యము ఆయనలో వచ్చిన వికారం వల్ల వీడు వచ్చాడు పాలడించి పెరిగొచ్చినట్టుగా అంటే భిన్నమే కానీ సుఖదానం భిన్నం కూడా కాదు అని అలాగే మీరు చెప్పుకోవచ్చు అలాగంటేదేమీ లేదు అసలు అక్కడ జీవుడి యొక్క సృష్టి ఎక్కడా ఉండపడదు మీరు పంచభూతాలు సృష్టింపబడినట్టు వినపడుతుంది తప్ప జీవుని యొక్క సృష్టి వినపడదు మీ ఇల్లు కట్టుకుని మీరు ఎలక్ట్రిసిటీని సృష్టించుకుంటారా బల్బుల్ని ఫ్యాన్లని సృష్టించుకుంటారా మీరు ఏమి సృష్టించుకుంటారు అరే బల్బుల్ని ఫ్యాన్లని పెట్టుకుంటారు టీవీలను పెట్టుకుంటారు ఎలక్ట్రిక్ కూలర్స్ హీటర్స్ ఇవన్నీ పెట్టుకుంటారు మీరు ఎలక్ట్రిసిటీని మీరు పెట్టుకోరు ఎలక్ట్రిసిటీ పెట్ట ప్రవేశిస్తుంది వచ్చి అలాగే ఎలక్ట్రిసిటీని కూడా మేమే సృష్టించామనేది ఏమి ఉండదు అలాగే ఉరికే దృష్టాంతం అలాగే ఇక్కడ కూడా జీవుడు సృష్టి ఉండదు మరి జీవుడు సృష్టి లేకపోతే ఓ కాసీతో ఆన పడతాయినా ఎక్కడి నుంచో ఒకంచి రావాలి కదా అవును రావాలి అదే ఈశ్వరుడే ఈశ్వరుడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు ఈశ్వరుడే వచ్చాడు ఈశ్వరుడి నుంచి రావడమే లేదు ఈశ్వరుడే వచ్చాడు ఈశ్వరుడే జీవరూపంగా వచ్చాడు కాశకృష్ణస్ ఆచార్య అవికృత పరమేశ్వర జీవ నాణ్య మతం కాశకృష్ణ ఆచార్యుడు ఏమంటారంటే ఆయన అభిప్రాయం అది ఆయన సిద్ధాంతం జీవుడనేవాడు అవీకృత పరమాత్మయే అవీకృత పరమాత్మ ఎట్టి వికారములు మార్పులు లేని పరమాత్మయే అని ఆయన మతం అది కొంతమందికి అది ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గల్త్ డిఫికల్ట్ టు డైజెస్ట్ ఓకే యూ హ్యావ్ యువర్ వే సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ సంస్కారాన్ని బట్టి ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ రిజైన్ చేశారు అప్పుడు ఆయనకి నెహ్రూ గారు వాళ్ళు చెప్పారు ఎందుకు నండి రిజైన్ చేయటం మీ సిన్సిరిటీ మేము ఒప్పుకుంటాము మీ మీ అప్రిషియేట్ యువర్ జెస్చర్ ఆల్సో బట్ హ్యావింగ్ రికార్డెడ్ ది రెసిగ్నేషన్ ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్ బికాజ్ ఈ పూర్తి సమాద్ర మినిస్టర్ రైల్వే మినిస్టర్ ఇంకోహండి పెడితే వాడు నేను అధ్వర్ణంగా చేస్తాడు కానీ నీకంటే బాగా ఏం చేయడాయా కాబట్టి తీసేసుకో అంటే ఆయన అన్నారు ఆ రీజన్స్ అన్నీ కరెక్ట్ మేము బట్ ఇన్ నేను మినిస్టర్గా ఉండగా యాక్సిడెంట్ అయింది కనుక దానికి నేనే రెస్పాన్సిబుల్ నేను ఐ హోంట్ హ్యావ్ రైట్ టు కంటిన్యూ అని ఆయన రిజైన్ చేసి కూర్చున్నారు అప్పుడు చాలామంది వ్యాఖ్యానాలు కూడా చేశారు ఇలా రిజైన్ చేసినట్లయితే ఇట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎస్కేపిజం అని అనేది అని వాడికి తెచ్చిన ఒక వ్యాఖ్యానం వాడు చేశాడు కొంతమంది సపోర్ట్ చేశారు ఆయన అన్నీ విని ఐ డూ ఓన్లీ వన్ దట్ ఈజ్ రిజిగ్నేషన్ అంటే దృష్టాంతం సరైంది కాదు కానీ ఒక ప్రిన్సిపుల్ అనేది ఉంటుంది అలాగా ప్రిన్సిపుల్ని మీరు డైల్యూట్ చేయడానికి మీరు ఎన్నైనా హేతువులు చెప్పొచ్చు దాని చుట్టూ ఆర్గ్యుమెంట్లు మీరు బిల్డప్ చేయొచ్చు బట్ ఒకటి ఉంటాడు వాడు అవి ప్రిన్సిపల్ ఈజ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డైల్యూటింగ్ ది ప్రిన్సిపల్ ఆశ్మ ఆయన ఆశ్మరత్ుడు ఏమన్నాడంటే నేను కాశీకృష్ణుడు నేను అసలు జీవుడు అనేవాడు వేరుగా ఉన్నాడు నేను ఒప్పుకోను జీవుడంటే ఈశ్వరుడే కాదు కొంచెం వికారం వచ్చిన ఈశ్వరుడై ఉంటాడు అవీకృత ఎట్టి వికారము లేని పరమేశ్వరుడే జీవరూపంగా ఉన్నాడు ఆశ్మరత్ుడు అంత హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళలేకపోయాడా ఆశ్మరస్యతూ యపి జీవస్యా పరస్మాత్ అనన్యత్వమభిప్రేతం ఇక నేను చెప్పిన కొన్ని అభిప్రాయాలు మీకు దీంట్లో కనపడతాయి ఈ ఆశ్మరత్స్యతూ కొంచెం తేడా ఉన్నా దగ్గరికి వచ్చేటి కల్తీ వచ్చింది అప్పుడు ఇట్ ఈజ్ నాట్ ద సేమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఆఫ్ ప్రిన్సిపల్ కొంత కల్తీ వచ్చేసింది ఆశ్మరక్షస్య ఆయన ఏమంటాడంటే ఏమండే ఆశ్మరక్షుడు ఏమయ్యా జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నుడు అంటే అభెబెబే అలా ఎందుకంటారు నేను అంత తప్పు మాట ఎందుకంటాను నేను అన్ను అంటాడు ఆయన పరస్మాత్ అన్యత్వం అభిప్రేతం నా పరస్మాత్ అనన్యత్వం అభిప్రేతం అభ్యబెబ్బే జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నుడు కాదండి అలాంటి తప్పు మాట నేను ఎందుకు మాట్లాడతాను జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నుడు కానే కాదు అనన్యత్వం అది నాకు సుతరామ ఇష్టం నేను ఒప్పేసి తీసునంటాడు కాని అని పక్కన ఒక కానీ పెడతాడు ఏమిటా కాని తథాపి తథాపి అంటే అయినప్పటికీ అంటే కానీ బట్ బట్ ఏమిటది ప్రతిజ్ఞాసిద్ధేరితి సాపేక్షవాభిధానాత్ కార్యకారణ భావ అభిప్రేత ఇది గమ్యతే ఆయన ఆయన స్వీకారము అభిప్రేతం అంటే ఆయనకు అభీష్టమైనటువంటి విషయం మొదటిదేమిటి జీవుడు ఈశ్వరుడు కంటే అనన్య భిన్నుడు కాదు అది ఒక అభిప్రేతం బట్ సో విత్ రైడర్ హీ యాక్సెప్ట్స్ ఇట్ వాట్ ఈస్ ది రైడర్ మనం సూత్రం చూసాం ప్రతి ప్రతిజ్ఞాసిద్ధేర్లింగమాశ్మరథ్య సో జీవుడు ఏ అంశం వరకైతే ఆ ప్రతిజ్ఞ సిద్ధించాలో అంతవరకే ఏకత్వాన్ని మనం చెప్పుకుంటే సరిపడుతుంది సాపేక్షమైన అభేదాన్ని అంగీకరిస్తారు సాపేక్షమైన అభేదాన్ని ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అభేదం ఇప్పుడు అభేదం మనకి ఎందుకు అవసరం పడింది ఇప్పుడు భేదం మనకు అనుభవానికి వస్తుంది ఆయన ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను నేను అశ్మృత్సుడు ఆర్గ్యుమెంట్ భేదం అనుభవానికి వస్తుంది జీవుడు కర్తా భోక్త వీటి కోసం వేదం కర్మలను విధించింది సుఖము దుఃఖము భిన్న భిన్నాలుగా ఏడుస్తున్నారు వీళ్ళలో అల్పజ్ఞత్వమే ఉంది తప్ప ఎప్పుడు ఏడుపు కొట్టుముఖాలే తప్ప వీళ్ళలో ఈశ్వరత్వం ఎక్కడి నుంచి పట్టుకొస్తాం అని ఈ భేదం అనుభవానికి వస్తూ ఉంటుంది అయితే భేదం అనుభవానికి వస్తుంది కదా అని ఆ ఏకత్వాన్ని సుతరాము పక్కన పెట్టేద్దాము అంటే అది కూడా చేయడానికి వీల్లేదు ఎందుకు ఎందుకు వీలు లేదు ప్రతిజ్ఞా సిద్ధే ఓ ప్రతిజ్ఞ ఒకటి ఉంది ఆ ప్రతిజ్ఞ సిద్ధించాలి కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఆ ప్రతిజ్ఞ సిద్ధించి మేరకు కియానతి ఎంతో కొంత అభేదాన్ని మనం ఒప్పుకుంటాము ఏమిటి ప్రతిజ్ఞ ఏకత్వ విజ్ఞాన సర్వ విజ్ఞానం ఒక్కటి తెలిస్తే సర్వము తెలియను అంటే ఆ ఆత్మయందు పరమాత్మయందు సర్వము అంతర్గతమై ఉండాలి సర్వము ఏకమై ఉండాలి ఆ పరమాత్మయందు అప్పుడు మాత్రమే పరమాత్మ జ్ఞానం చేత సర్వజ్ఞానం సిద్ధిస్తుంది కాబట్టి ఆ ప్రతిజ్ఞ ఆ ప్రతిజ్ఞ అంటే శృతి ఆ విధంగా ఒక ప్రతిజ్ఞ చేసి దాన్ని ప్రతిపాదించుకుంటూ మొత్తం ఉపనిషత్తు అంతా వచ్చింది మీరు మొన్న ఉపనిషత్తు చూస్తే ఆరంభం అలాగే అవుతుంది వీడు వెళ్ళి అడుగుతాడు అంగీరస్సు వెళ్ళి అడుగుతాడు ప్రజాపతిని కిస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం శాతం అడుగుతుంది అప్పుడు పరమాత్మను తెలుసుకుంటే సర్వమును తెలిసినట్లు అవుతుంది ఎలాగా మరి జీవులు మాట ఏమైనా వీళ్ళు భిన్నంగా లేదు అని అలా ఉంటుంది కాబట్టి ఆ మనం అభేదాన్ని ఒప్పుకోవాలి ఆ అంశం దాన్ని పరిరక్షించడం కోసము ఆ భేదాన్ని ఒప్పుకోవాలి కియానపి ఎంతో కొంత కాబట్టి సాపే అప్సల్యూట్ వన్నెస్ ఒప్పుకో తీసుకోవట్లేదండి ద వన్నెస్ టు ది రిక్వైర్డ్ ఎక్స్టెంట్ రిమైనింగ్ దాంట్లో మనం భేదాన్ని స్వీకరిస్తాము ఎలా ఇలాగ ఎక్కడైనా కుదురుతుందా ఈ అర్ధజీయం కుదురుతుందా అంటే కుదురుతుంది ఆయన కుదుర్చుకున్నాడు అర్ధ జరతీయము అంటే ఆ మనిషి ఉన్నాడు ఆయన సగం ముసలి సగం పడుచును సగం యువన సగం ముసలి ఇది అర్ధజరతీయ అది ఒక అర్థం సో అలాంటి ఎక్కడైనా ఉంటుందా ముసలాడైతే మొత్తం అంతా ముసలి ఉంటాడు పొడుచు మొత్తం అంతా పడుచు ఉంటాడు కానీ ఈ సగం సగం ఎక్కడ ముగుతుంది అది మీరు అడచ్చు అది వీడు వీడు వీడి మీద అబ్జెక్షన్ ఇది దాని మీద ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే కుదురుతుంది అర్ధజరతీయం కుదరకపోవచ్చు ఇది కుదురుతుంది ఎలా కార్యకారణ భావం అనేది అలాగే ఉంటుంది సృష్టిలో కార్యకారణ భావం నువ్వు చూసుకో ఇప్పుడు కుండ మట్టి ఉన్నాయి మట్టి కంటే కుండ సుతరాము భిన్నము అని చెప్పలేవు మట్టి కంటే కుండ భిన్నమా మట్టి కుండగా ఇది ఇటువేళ ఇదే రాగి కుండా లేదా అజుమనీయం కుడా ఏ కుండది మట్టికుండే కాబట్టి మట్టి కడితే భిన్నవేలా అయింది అభిన్నవే అయితే మరి మట్టిలో వంట వండి పెట్టు కుదర కొండలోనే వంట వండుబెట్టు కాబట్టి భిన్నము కాబట్టి ఓ అంశంలో అభిన్నము ఇంకో అంశంలో భిన్నము వంట వండడం అనే అంశంలో భిన్నము మెటీరియల్ అనే అంశంలో అభిన్నము అలాగే దాన్ని మనం పోచాయింపు చేసుకుని కలుపుకుని పోవాలి తప్ప పనే ఇట్లా చూసుకోవాలి తప్ప ఇది కట్టే వినక్కొట్టినట్టుగా మాట్లాడతారు ఈ అద్వైతులనే ఆయన అభిప్రాయం ఆయన అలా అభిప్రాయపడ్డు ఆ ప్రతిజ్ఞ వరకు అభేదం సాపేక్షత్వమైన అభేదం అంటే రిలేటివ్ సెన్స్లో అభేదం అబ్సల్యూట్ అభేదం కాదు అని ఆయన పాపం కార్యకారణ భావాన్ని కార్యకారణాలకి భేదాభేదాన్ని అంగీకరించారు కార్యకారణాలకి భేదాభేదభాదులు కార్యకారణాలకి భేదాభేదాన్ని అంగీకరించారు కుండామట్టికి భేదము అభేదము రెండూ ఉన్నాయి అలాగే జీవుడికి ఈశ్వరుడికి భేదము అభేదము ఈ ఆర్గ్రిమెంట్లో ఎలా ఉంటాయంటే మీరు ఒక్కొక్కసారి స్థూ సూక్ష్మదృష్టి లేకపోయినట్లయితే స్థూల బుద్ధితో చూసినట్లయితే అంటే అంటే ఎలాగో చూడడం అనమాట బుద్ధితో చూస్తాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడు అనుభవంలోకి వెళ్ళలేకపోతాడు బుద్ధితో చూస్తాడు తర్కంతో చూస్తాడు చూస్తే బాగానే ఉంది భేదాభేదాలని అరిపట్టుకుంటుంది కొంత కాంప్రమైజ్ అవ్వాలి మనం గివ్ అండ్ టేక్ సో ఓ అంశంలో గివ్ టేక్ ఇన్ ది అదర్ సెన్స్ ఇది ఈ రకమైన దృష్టి ఆశ్మరుడికి ఇంకా ఔడులోమి ఇంకా ఆయన దగ్గర గొడవలేదు ఔడులోమి పక్షే పునః స్పష్టమేవా అవస్థాంతరాపేక్ష భేదాభేదం గమ్యేతే ఆయన దగ్గర ఇంక ఈ సమస్యలు ఏం లేవు ఆయన ఏమిటంటాడంటే ఇప్పుడు జీవుడు ఉన్నాడా వీడు భిన్నమే వీడు భిన్నుడు ఇది రామానుజం ఆధునిక కాలంలో రామానుజం జీవుడు భిన్నుడే అయితే వీడు ముక్తిని పొందిన తర్వాత దేవునికి అభిన్నుడైపోతాడా అంత గమ్మునే ఏమన్నా భిన్నంలో పడ్డ తర్వాత గమ్మునే అభిన్నం అన్నానికి చాలా సమస్యలు వస్తాయి లేనిపోయిన లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి దాంట్లో ఒకసారి భిన్నం ఉన్న తర్వాత ఆ భిన్న పడవల దేనికి కాదు లీగల్ ఇమోషనల్ సెంటిమెంటల్ రిలీజియస్ అండ్ అప్రాప్రియేట్నెస్ ఇష్యూస్ సో మెనీ ఇష్యూస్ వస్తాయి సో కాబట్టి ఇతను వీడిప్పుడు జీవుడు ఉన్నాడు వీడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు చూడు ఒకసారి సుఖం ఇంకోసారి దుఃఖం కర్తన్ అంటాడు భోక్తన్ అంటాడు డబ్బు అంటాడు ఎలా ఉన్నాడు వాడి ముఖం చూసి చెప్పు వాడు ఈశ్వరుడేనంటే అభేదే వాడు ఈశ్వరుడు ఏమిటండి ఎన్నటికీ కానీ మరి ఇప్పుడు వాడి వాడు ఈశ్వరుడికి దగ్గర అవ్వచ్చు అభేదము అంటే వీడిపోయి ఫ్యూజ్ అయిపోవడం కాదు దగ్గర అవ్వడం ఇప్పుడు ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా అని అది ప్రసంగం ఉంటుంది కాదు విడిపోయి ఉన్నారు కానీ మళ్ళీ కలుస్తారంటే మళ్ళీ కలుస్తారంటే ఫ్యూజ్ అయిపోతారా పక్క పక్క ఉంటారు వేరువేరు బస్తీల్లో ఉండే బదులు పక్కపక్క ఇళ్లలో ఉంటారు లేదా కోర్టు కేసులు విత్డ్రా చేసేసుకుని ఇంకా కలిసిమెలిసి ఉంటారు ఏదో అలాగా ఫ్యూజ్ అయిపోతారని కాదు అలాగే ఈ జీవుడు ఇప్పుడు ఏడుపు ముఖం ఉన్న జీవుడు వీడు పుణ్యం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తాడు దగ్గర వేయడా లేదా వైకుంఠానికి వెళ్ళాడంటే దగ్గరేయ్యాడు కదా వైకుంఠంలో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి వీళ్ళ పుణ్య ప్రభావాన్ని బట్టి సారూప్యము సారష్టి సాలోక్యము సాయుజ్యము కరెక్ట్ వరస అది కాదు కరెక్ట్ వరస ఏమిటంటే సాలోక్యము అంటే వైకుంఠానికి వీడు వీడి చేరుకుంటాడు వైకుంఠానికి ఎందుకు గొప్ప ఏమిటి అంటే అరే ఏ వైకుంఠంలో విష్ణు ఉన్నాడో ఆ వైకుంఠంలో మీరు ఉంటాడు నాట్ అన్ ఈజీ థింగ్ ఇప్పుడు రాజధానిలో ఉద్యోగం చేయడం లాంటిది సెక్రటేరియట్లో ఉద్యోగం చేయడం లాంటిది ఇప్పుడు ఎక్కడో తహసీల్దార్ ఆఫీస్లో ఉద్యోగం చేసిన దానికి సెక్రటేరియట్లో క్లర్క్ చేసిన తేడా లేదు తహసీల్దార్ ఆఫీసులో క్లర్క్ క్లర్క్ కానీ తేడా ఉంది ఇక్కడ ఆ అక్కడ సాలోక్యం ఎక్కడ ఉన్నామండి వైకుంఠంలో ఉన్నాం ఏమిటంటే వైకుంఠం గొప్పంటే విష్ణు ఉంటాడు వైకుంఠంలో అలా డుబాయ్లో ఉన్నట్టు దుబాయ్కి లేదు దుబాయ్ భిక్షకు వెళ్ళా ఎక్కడో చాలా దిగారు దిగి అక్కడేదో సత్సంగం ఇదేది అయింది భిక్ష తర్వాత స్వామీజీ మా త్రిశంకు స్వర్గానికి వచ్చామయ్యా నాయన ఎంతకాలం నుంచి కోరితే వచ్చామో చాలా సంతోషం ఉన్నారు అమ్మగారు అంటే త్రిశంకు స్వర్గం ఏమిటన్నా అని నేను అడిగాను అంటే అవును అవునండి ఇండియా అయితే భూలోకం కదా అమెరికా స్వర్గం మధ్యలో త్రిసంపు స్వర్గం ఇది దుబాయ్ ఇది త్రి నిజంగా త్రిసంపు స్వర్గమే ఎందుకంటే అమెరికాలో స్వర్గం అది దానికి ఉండే లక్షణాలు దానికి ఉన్నాయి ఇవన్నీ ఇంపోర్టెడ్ లక్షణాలు స్వతహాగా ఏమీ లేవు నీళ్లు కూడా లేవు కాబట్టి త్రిశంపు స్వర్గమే విశ్వామిత్రుడు ఆర్టిఫిషియల్గా పెట్టాడు మధ్యం అలాంటిదే ఇది సో ఆ వాట్ ఎవర్ సో సాలోక్య అదే లోకానికి వెళ్ళాడు కానీ అక్కడ వీడు భిన్నంగా స్పష్టంగా కనపడుతూ ఉంటాడు కొంచెం దగ్గర అయ్యాడు ఇంకొంచెం పుణ్యం చేసుకుంటే సారూప్య అంటే వీడికి నాలుగు చేతులు ఉంటాయి సాలోక్యాలో నాలుగు చేతులు ఉండవు రెండు చేతులే ఉంటాయి సారూప్యలో నాలుగు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్తారు మీరు అద్వైతం బాగా వంటపట్టి మీకు అలా రుచించవచ్చు కానీ వాళ్ళు ఇదే చెప్తారు ఇదే పాఠం అసలు ఇదే శాస్త్రం అంతా ఇదే ఎండలో కూర్చున్నారు కష్టంగా వెళ్ళి మేసేసుకుంటారు సాలూప్య అంటే వీడికి వీడికి నాలుగు చేతులు ఉంటాయి పునాకరితో ఆగచ్చు కదా ఇప్పుడు నాలుగు చేతులు ఉంటే ఇట్స్ ఎన్ అచీవ్మెంట్ యూ కె గెట్ నార్మల్లీ పట్టుపు పట్టుపుజు పెట్టుకోవడానికి వెళ్ళాలి పీతవాస వత్సటి వస్త్రాలు ధరించడానికి ఇక్కడే చేయొచ్చు వైకుంఠలో కూడా వెళ్ళక్కర్లేదు దీనికోసం వైకుంఠలో వెళ్ళడం అక్కడ వెళ్ళి సారూక్య లెవెల్ పెరగడం అప్పుడేనా పట్టుపించ కుండలాలు పట్టుపించ కోసం ఇంత కష్టపడాలి కానీ అవి ఉంటాయి అంటే అలౌ చేయరు అనమాట సారూక్య వాళ్ళందరినీ అలౌ చేయరు సారూక్య వాళ్ళే అలౌడు పట్టుపించ ఇప్పుడు మీరు ఏదైనా ఆశ్రమాలకు వెళ్తే ఈ తేడాన్నీ కనబడతాయి అక్కడ కొన్ని డ్రస్సుల్లో స్పెషల్ మెడలో లేదా తలకి ఒక చుట్టూ బండాన ఇలాంటివన్నీ స్పెషల్ ఉంటాయి అందరికీ అలవ్ చేయరు మీరు కూడా మార్కెట్ నుంచి కొనేసుకుంటారంటే ఒప్పుకోరు కాబట్టి సారూప్య ఇంకా దగ్గరికి వెళ్ళారు ఇచోటు తిరిగేస్తూ ఉంటారు వీళ్ళు అచ్చు విష్ణులాగే ఉంటారు కిరీటం కూడా ఉంటుంది ఇతరుగుతూ ఉంటారు అది ఇంకా దగ్గర సారూప్య ఇంకొంచెం దగ్గర సార్ష్టి అంటే విష్ణువుకి ఏ శక్తులు ఉంటాయో ఆ శక్తులు కూడా ఉంటాయి ఇక్కడ అంతకుముందు ఉంటే రూపమే పట్టుపంచాను కుండాలా లేదా పైకి శక్తి లేదు వీడు వేల ముట్టాలే కానీ ఇప్పుడు అలా కాదు ది గెయిన్ ది పవర్ ఆఫ్ లాట్ విష్ణు అలాంటి విష్ణువుకి పవర్సేముంటాయి ముక్తిని ఇచ్చి పవర్ ఆయనకు ఉంటుంది ఆయనతో చెప్పి ముక్తిని ఇప్పించే పవర్ కూడా వీడికి ఉంటుంది సారష్టి ఒకప్పుడు తర్వాత ఆయనతోటి సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ ముక్తిచ్చేయగలుగుతాడు ఇప్పుడు నేను చెప్తున్నది మీకు ఏమనిపిస్తుందంటే వీడేదో కొంత అతిశయక్తి చెప్తున్నాను నేర్పిస్తుంది మీరు ఏదైనా ఓపికండి ఇప్పుడు గ్రంథాలు తిరగేస్తే మీకు తెలుస్తుంది నేను అతిశయోక్తి అని చెప్పట్లేదు చాలా సీరియస్గా చెప్తున్నాను ఇప్పుడు పూజ స్వామీజీ అంటారు దె సీ ఆల్ దీస్ థింగ్స్ వెరీ సీరియస్లీట్ అది సారిష్టి మంత్రాలు ఉన్నాయి సమాన లోకతా మాప్నోతి సారిష్ఠితాది సమాన లోకతా మాప్నోతి సమాన లోకత్వాన్ని పొందుతా సారిష్టిత్వమును పొందుతా అంటే విష్ణువుకి ఎలాంటి శక్తులు ఉంటాయో అలాంటి శక్తులు ఏవో శక్తులు ఉంటాయి అవన్నీ ఉంటాయి మీడికి బాగా దగ్గర ఫైనల్లీ సాయుజ్యము సాయుధిజంలో టోటల్ నాన్ డిఫరెన్స్ సయుజ్ కంప్లీట్ నాన్ డిఫరెన్స్ విష్ణువే వీడు వీడే విష్ణువు అప్పుడు అభేదం అప్పటి వరకు భేదం కాబట్టి రెండూ ఉన్నాయి ఇది ఔదులోమి పక్షం భేదం ఉన్నప్పుడు భేదమే అభేదం అయినప్పుడు అభేదం ఔదులోమి ఈ పక్షాన్ని రామానుజులు స్వీకరించారు నేను ఈ మతాలన్నీ ఒకప్పుడు కంపారిటివ్ రెలివియన్ అనే చేపస్తాను అకడమిక్ స్టడీ అది అలా చదివినవి కావు అవి ఊరికే అలాగే అధ్యయనం చేస్తుంటే ప్రసంగాను ప్రసంగంగా అడ్డు తగిలినవి అప్పుడప్పుడు రిఫరెన్స్ చూసుకొని అలా చదివినవి ఒక్క మధ్వ మతాన్ని నేను శాస్త్రీయంగా శ్రద్ధగా చదివాను అది ఒక్కటే పని కట్టుకుని మధ్వగ్రంథాలు పట్టుకుని ఖండియత్వేనా కాకుండా మధ్వతంత్ర సముధరణం ఇలాంటివి గ్రంథాలు పోకుండా ఉన్నాయి మంచి గ్రంథాలవి అవి జాగ్రత్తగా చదివాను అది ఒక్కటే రామానుగత నేను అలా చదవలేదు ఎందుకంటే అప్పటికే అనిపించింది మనం టైంని వేస్ట్ చేసుకుంటున్నాము ఇలాగా సమయానికి సమయం చాలా కష్టం కదండి దొరకడం సమయం చాలా విలువైంది మిగతాది ఏదీ సమయానికే విలువ కాబట్టి చదవడం మానశాను లేకపోతే చదివితే బాగానే ఉంది కానీ నేను చదివిన కుర్దిపాటిని బట్టి ఐఎం సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకేమనిపిస్తుందంటే ఔడులోమి చెప్పినట్టుగానే రామానుజాచార్యులు చెప్పారు ఔడులోమి మతాన్నే భర్తురు ప్రపంచుడు కూడా మోరార్లెస్ అలాగే చెప్పాడు తర్వాత బోధాయునుడు కూడా అలాగే చెప్పాడు అయితే రామానుజులు కూడా అలాగే చెప్పారు కానీ కానీ మళ్ళీ దాంట్లో తేడా ఉంటుంది చెప్పిన దాంట్లోనే తేడా ఉంది ఇప్పుడు ఇది స్పెక్ట్రమ్ స్పెక్ట్రల్ లైన్ ఒకటి ఉంటుంది ఇది నాట్ ఎ లైన్ ఇట్ ఇస్ బ్యాండ్ అంటే బ్యాండ్కి మళ్ళీ డిఫరెన్సెస్ ఉంటాయి ఆ రకంగా దాంట్లోనే మళ్ళీ ఇది ఒక బ్యాండ్ ఔడులోమి భర్తృ ప్రపంచ బోధాయన రామానుజ ఇట్స్ ఎ బ్యాండ్ మైనర్ వేరియేషన్స్ ఉంటాయి ఫండమెంటల్లీ దిస్ ఈజ్ హౌ దే లుకెట్ ఇట్ దీంట్లో ఈ ఆచార్యులు ముగ్గురు ముగ్గురు వాళ్ళు ఒక పర్టికులర్ రెలిజియస్ సెక్ట్ యొక్క ఫోకస్ ఉన్న ఆచార్యులు కాదు ఇప్పుడు భక్తులు ప్రపంచ ఆచార్యులు పెట్టా అడ్డగొట్టు పెట్టాడా నిలువ పెట్టుబెట్టాడా తెలియవు బోధాయునుడు అంటే ఔడులోమి అంటే ఆ పేర్లు మీరు వింటున్నారు కొత్తగాను వాళ్ళు ఏ సెక్ట్ వాళ్ళు అని తెలియదు ఎట్ రామానుజ హీ క్రియేటెడ్ ఎ సెక్ట్ బై హిమ్సెల్ఫ్ అంటే దానికి ఒక థియలాజికల్ స్ట్రక్చర్ని కేర్ఫుల్గా స్ట్రక్చర్ దాన్ని పెట్టారు ద్రావిడ వేదము అని అనేది సెంటర్ కింద పెట్టి రామానుజం తర్వాతనే దేవాలయం అంతకుముందు దేవాలయానికి అసలు ప్రతిష్ట లేదు యజ్ఞశాలే దేవాలయం అనేది లేదు అసలు ఈ శాస్త్ర చర్చలన్నీ కూడా యజ్ఞశాలలోనే ఉండేవి దేవాలయం రావడము యజ్ఞశాల పోయి దేవాలయం వచ్చింది ఎప్పుడైనా యజ్ఞం చేయాల్సి వస్తే ఆ దేవాలయం ప్రాంగణంలోనే చేయటము మొత్తం దేవాలయం హ్యాస్ రిప్లేస్డ్ యజ్ఞశాల ఆ తర్వాతనే ఇంకా శాస్త్ర చర్చల్లోనే దేవాలయాల్లో మొదలయ్యాయి ఆ తర్వాత శాస్త్రం వెనకపోయి కళలు వచ్చాయి కళలు కళాకారులు అంటారు ఆర్టిస్ట్ ఏమిటంటే డ్యాన్సు ఇం శాస్త్రం కాదు ఆర్ట్ ఏ ఆర్ట్ ఎందుకండి శాస్త్రాన్ని చదువుకోవాలి కానీ ఆర్ట్ ఎందుకు ఆర్ట్ ఎందుకేమిటండి ఆర్ట్తో నేను దేవుని ఆరాధిస్తాం అని దాని చుట్టూ బోర్డంతో స్ట్రక్చర్ మళ్ళా దేవాలయం అయ్యేప్పటికీ అంతదాకా ఉన్న శాస్త్ర ఫోకస్ పోయి ఆర్ట్ ఫోకస్ వచ్చిందాన్ని చూడండి అలా తర్వాత రామానుజులు ఏం చేశారంటే అంతవరకు దాన్ని వాళ్ళు డాక్టరీన్ కింద పెట్టుకున్నారు బోధాన్ని వీళ్ళందరూ డాక్టరీనల్ పీపుల్ డాక్టరీన్ పీపుల్ They are not theologians. Whereas, Ramanuja is a paka rai he is true and true. He is a theologian. Doctrinal focus is not focused on theology. Because the doctrine is not so much and so much and so much. The doctrine is not so much. And the doctrine is so much. And the doctrine is not the doctrine of the doctrine of the ఎక్కువ మీరు ఎప్పుడైతే థియాలజీ పెట్టారో ఆ అభేదాంశము కవర్ అయిపోతుంది భేదమే బాగా హైలైట్ అయిపోతుంది దాంతో ఆ బ్యాండ్లో ఔదులోమి దగ్గర ప్రారంభమయ్యి రామానుజుని దగ్గరికి వచ్చేప్పటికీ అసలు ఆ భేదాంశము ఉందా లేదా అని డౌట్లో పడి లెవెల్లో వచ్చేసి దట్ ఈస్ హౌ ద భేదా భేదవాద తర్వాత నేను ఆయన ఆయన సబ్జెక్టు టు రామానుజులు తర్వాత వేదాంత దేశికలు ఇత్యాది గొప్ప గొప్ప విద్వాంసులు పండితులు ఆచార్యులు వచ్చారు వాళ్ళు రామానుజులు ఏం చేశారంటే ఏదో అంశంలో అభేదాన్ని ఒప్పుకున్నారా మన ఆయన గారు అనేవారు అలాగా రామానుజులు ఏదో మూల ఆ అద్వైతాన్ని ఒప్పుకున్నారు ఆయన అనేవారు చైతన్య మహాప్రభు కూడా అద్వైతాన్ని ఒప్పుకున్నారు ఎప్పుడు ఒప్పుకున్నారంటే ఇంక దేహత్యాగం చేసే ముందు అరే శ్రీకృష్ణుని ఇంతకాలం మనం భిన్న భేద దృష్టితో స్మరిస్తూ వచ్చాము ఆ శ్రీకృష్ణుడు ఆత్మ చైతన్య స్వరూపుడేరా ఆయన ఆయన పేరే చైతన్య చైతన్యని పేరు పెట్టుకున్నవాడు అద్వైతి అద్వైతి కాలేడు ఎందుకు నా సెంటిమెంట్ రాది కాబట్టి ఆయన దేహత్యాగానికి ముందు శిష్యులతోటి అద్వైతమే సత్యమరా ఇదంతా కూడా మనం లేలన్నాము ఆయన మాయన్నాడు మనం లేలన్నాం ఆయన మాయన్నాడు వచ్చే మాట తేడా తప్ప తత్వం ఒకటేన లేలంటే అదేదో సత్యం లానిపిస్తుంది మాయంటే అదేదో అంతా మా అంతా నిత్యంగా ఆ శంకరులు లేల అందరూ లేల మీద ఓ బ్రహ్మసూత్రం ఒకటి ఉంది దాన్ని ఖండించారు కూడాను ఎందుకంటే లేల అంటే ఆయనకి లేల ఈ పిల్లికి చెలగాటము ఎలక్కి ప్రాణ సంకటము అది లేల అనే మాట ఒప్పుకోరు దేవుడికి లేనికొని ఆయనకి స్పోర్టు కానీ మనం ఇక్కడ సఫర్ అయిపోతూ ఉంటాం కనుక ఇది మాయా అని ఆయన అన్నారు లీలా అని మనం అన్నాం బట్ ఇన్ ప్రిన్సిపుల్ పోతారు వాళ్ళు అద్వైతమే సత్యము ఆయన ప్రాణత్యాగం చేశారట చైతన్య మహాప్రభు నాన్నగారు రామాను ఆయన అద్వైతంలోకి ఉన్నాడమ్మా ఏదో అంశంలో తర్వాత వచ్చిన ఆచార్యులు మరీ బిగి మతంలో బిగుసుకుపోయి వాళ్ళు ఏమన్నారంటే ముక్తావస్థలో కూడా కొంత భేదం ఉంటుంది అని వాళ్ళు రాసుకున్నారు ప్రత్యేక అంటే ఆ పిసరంత అద్వైతాన్ని ఒప్పుకున్న దాన్ని కూడా నెగెక్ట్ చేసి వీళ్ళు రాసుకున్నారు ముక్తావస్థలో కూడా కొంచెం భేదం ఉంటుంది ఏదో లక్ష్మీ అంశంలోనో ఏదో అంశంలో భేదం ఉంటుంది అని స్పష్టంగా రాసుకున్నారు సెంటిమెంటల్ ప్రాబ్లం వచ్చి రాసుకున్నారు అంచేతనే థియాలజీలో బాగా ఫిక్స్ అయిపోయిన అద్వైతానికి పనికిరాడు